సో కనుక ఇప్పుడు ఈ స్ఫటికం ఉన్నది దాంట్లో ఏడు రంగులు ఉన్నాయి ఏ రంగులు లేని ఏకత్వము ఉంది అని చెప్పగలుగా చెప్పలేదు అది కేవలము స్వచ్ఛమైన ఏకము మాత్రమే కాదని అనేకంగా భాషిస్తోంది అంటే అది ఉపాధి ధర్మం తప్ప స్వతహాగా దాని ముందు లేదు అలాగే నోటి వెనుక ఉన్న వాక్శక్తి ముక్కు వెనక ఉండే అజ్ఞాన శక్తి కన్ను వెనక ఉండే దర్శన శక్తి ఇలాగే భేదాలు ఉపాధుల్ని బట్టి ఆత్మచైతన్యానికి వచ్చే తప్ప స్వతహ ఆత్మచైతన్యంలో భేదము లేదు స్వచ్ఛస్వాభావ్యం వ్యతిరేక హరితనేలలోదిలక్షణా చర్మ భేదా కల్పయుతం శక్తి అంతే నేను ముందు నచా అన్నం మర్చిపోయాను నచా అనాల్ అనాల్సు నచే శక్తి అంతే అన్నమాట నచా లేకపోతే ఏమీ లేదు అసలు కాబట్టి ఫటికము స్వచ్ఛంగానూ ఉంటుందండి ఏకము అనేక రంగులు లేనిదిగాను ఉంటుంది అనేక రంగులు కలదిగాను ఉంటుంది అని చెప్పగలరా మీరు చెప్పలేదు అలా చెప్పడానికి అవకాశం లేదు స్వరూపమును తప్పించి దాని ఎందు పచ్చ నీల ఎరుపు మొదలైన లక్షణములు వేర్వేది ధర్మములున్నాయని కల్పించుట శక్యము కాదు ఇది దృష్టాలు సరిగ్గా పరిస్థితి ఇక్కడ కూడా ఆత్మ విషయం ఆత్మ ఇంద్రియముల విషయంలో కథ చక్షురాజ్యుపాధిభేద సంయోగా చక్షు అనేది చూపు అది ఒక ఉపాధి చెవి ఇంకో ఉపాధి వేర్వేరు ఉపాధులు ఈ వేర్వేరు ఉపాధులతో ఆత్మ చైతన్యానికి సంయోగం కలుగుతుంది అవి దగ్గరకు వస్తాయి దానివల్ల ఏమవుతుంది ప్రజ్ఞాన స్వభావ ఆత్మజ్యోతి సహా ఆత్మానే జ్యోతి ఇది జ్యోతిర్బ్రాహ్మణం కదా ఇది అదే శక్తి ఆత్మా అనేది ఎలుగు ఏదైతే అది వీటి సంయోగము వలన తన యొక్క స్వరూపాన్ని కోల్పోదు దాని స్వరూపంలో ప్రజ్ఞానఘనం అంటే ముద్దగట్టిన ఎరుక అది ప్రజ్ఞానఘనం అది దాని స్వరూపం అది కోల్పోదు దాని స్వరూపంగా ఉంటూనే దృశ్యాది శక్తి భేద ఉపలక్ష్యతే చూపు దీనికి మొదలైన వేర్వేరు శక్తుల యొక్క భేదమును మీరు తెలుసుకోగలగాలి ఉపలక్ష్యత అంటే తెలియబడుతుంది ఉపలక్షణం అనే మాట అవుతాం ఉపలక్షణం అంటే ఏమిటో తెలుస్తుందండి లక్షణం అంటే చూ తెలుపుక తెలుపుక లక్షణం అంటే తెలుపుక అది ఆ కొమ్మ వెంబడి చూడు ఆ కొమ్మ వెంబడి చూస్తే నీకు చంద్రుడు కనపడ్డాడు ఓకే ఇప్పుడు చంద్రుడికి లక్షణం ఏమిటి కొమ్మ కొమ్మ చంద్రుడికి లక్షణం చంద్రుడికి ధర్మం కొమ్మ కాదు చంద్రుడి కాదు లక్షణం లక్షణం అంటే జో లఖాత హోల్తే హాయ్ ఇది అర్థమైందా సరే హిందీలో జో లఖాత ఇసుకో లక్షణం పోల్తే హాయ్ ఏదైతే చూపిస్తుందో దాని లక్షణం అంటారు ఇప్పుడు చంద్రుడిని ఏది చూపించింది కొమ్మ చూపించింది కాబట్టి కొమ్మ చంద్రుడికి లక్షణం కాబట్టి కొమ్మ ఎందుకు చూపించింది గోడ ఎందుకు చూపించుకున్నది అంటే చూడండి కొమ్మ ఆ చంద్రుడి వైపు ఉంది ఉప మీరు చూసినప్పుడు ఆ యాంగిల్లో చంద్రుడికి దగ్గర దగ్గర అంటే అదే వైపు ఉంది ఈ గోడ ఇంకో వైపు ఉంది కాబట్టి గోడ లక్షణం కాదు కొమ్మ లక్షణం చూడండి మీరు కన్ను కన్ను చూపు కన్ను అంటే అలంకారం చేసుకునేది కాదు కన్నుంటే అలంకారాలు చూసుకుంటారు కన్ను అది కాదు ఇక్కడ చర్చ దేహ భాగం ఉంది అది మధ్యాహ్న మాంసాలు చేస్తుంది దాంట్లో సాధన ఏం లేదు చూపు ఉంటుంది లోపల కన్నుకు మీరు అలంకారం చేసుకుని కళ్ళతో పెట్టుకోలేదు ఏమవుతుంది అందరూ మీ ముఖం చూసి మెచ్చుకుంటారు మీకు ఏది అనపడదు కళా అనుకోవడం కాబట్టి కన్ను అంటే చూపు సో చూపు ఉంది ఈ చూపును మీరు పరిశీలించండి చూపు చూపు చూపు అన్నప్పుడు రెండు ప్రశ్నలు వేసుకోవాలి ఇజ్ ఇట్ సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ ఇండిపెండెంట్ అని ప్రశ్న ఈ చూపు స్వయం సమర్థమా స్వతంత్రమా అని ప్రశ్న వేసుకోవాలి వేసుకుంటే మీరు చూస్తూనే ఉంటారు అయినా చూడరు అంటే మనసు ఎక్కడికో పోయిందనమాట అంటే అది స్వతంత్రం కాదు తర్వాత లోపల ఉండే ఆ చైతన్యం సమావేశం లేకపోతే చూపు కనపడదు ధృపరాష్ట్రుడు అయిపోతాడు చూపు స్వయం సమర్థము కాదు స్వతంత్రము కాదు అలాగా అయితే చూపు వెనక్కలేదో ఉందన్నమాట అదేమిటి ఆత్మ యొక్క వెలుగు ఉన్నది కాబట్టి ఇప్పుడు చూపు శాఖాచంద్ర దర్శన న్యాయం చేత మీరు చూపు మీదుగా పరిశీలిస్తే ఎక్కడికి చేరుతారు ఆత్మ దగ్గరికి చేరుతారు కాబట్టి చూపు ఏమైంది ఆత్మకు ఉపలక్షణం అయింది ఇతను బుద్ధిమంతుడు బాగా పడుతున్నాడు ఈ ఉపలక్షణం మాటను చెప్పడానికి నేను కష్టపడుతూ ఉంటాను ఎందుకంటే ఈ బ్రహ్మచారుల నుండి లేకపోతే విద్యార్థుల నుండి ఉరికే పదాలని అలాంటి ఉపలక్షణం ఉపలక్షణం అని గురువు గారు పదిసార్లు అన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉపలక్షణ ఉపలక్షణం అంటూ ఉండడో లేదు తెలిసింది గట్టిగా ఎవడైనా నిలబెడితే తెలియదు ఇప్పుడు ఆ సమస్యలు ఏమి కదా ఇప్పుడు ఉపలక్షణం అయితే ఏమిటో తెలిసిపోయింది కదా మీకు కాబట్టి చక్షు షష్క్షుఃని మీరు అనేప్పటికీ కన్న ఏమైంది ఉపలక్షణం శ్రోత్ర శ్రోత్రం చెవి ఏమైంది ఉపలక్షణం మనస్సో మన మనస్సు కూడా ఉపలక్షణం ప్రాణస్య ప్రాణ ప్రాణం కూడా ఉపలక్షణం వాచోహ వాచం వాచోహ వాచం అంటే వాచోహ వాక్ అనర్థం ద్వితీయ విభక్తిని ప్రథమావిభక్తిగా మార్చుకోమని చెప్పారు భాష్యకారుల కాబట్టి వాక్కు ఉపలక్షణం అదే అదే ఈ దృష్టి మొదలైన వేరువేరు శక్తులు విషయాది శక్తి భేద అవి ఉపలక్షణమవుతున్నాయి అని మనకి తెలుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఉపలక్షణములుగా ఉన్న వీళ్ళన్నీ భిన్న భిన్నములుగా ఉన్నప్పటికీ వీటి చేత ఉపలక్షితమయ్యేటువంటి ఆత్మచైతన్యం జ్ఞాన స్వచ్ఛస్వాభావ్యాత్వ స్వాభావ్యవత్ కాబట్టి స్వభావ్యం అంటే స్వరూపం కాబట్టి ఆ ప్రజ్ఞాన ప్రజ్ఞానఘనమైన ఆత్మ చైతన్యం ఏది కలదో దాని స్వరూపము స్వచ్ఛత అంటే అనేకము యొక్క మిళితము కాదు స్వచ్ఛము స్వచ్ఛమైన పాలు నీళ్లు కలపలేదు స్వచ్ఛమైన బంగారం అంటే రాగి స్వచ్ఛమైన ఆత్మ అంటే చూపు వినికిడి మొదలైన భేదములతో కూడిన ఉపాధులన్నీ దాంట్లో కలిపి అవ్వలేదు ఎలాగంటే ఎలాగంటారేమో స్వచ్ఛమైన స్ఫటికము వలే స్వచ్ఛమైన స్ఫటికం అనేక రూపాలన్నీ ప్రకటించినా అవి ఏమీ ఆ స్ఫటికంలో కలిసి అవ్వవు అవ్వలేదు నేను మామూలుగా చెప్పే దృష్టాంతం స్ఫటికం పక్కన జపాకు సుమము ఉంటారు సంస్కృతంలో అలాంటూ ఉంటారు ఎప్పుడైనా మీకు కంటపడితే అది ఏదో కంగారు పడకుండా ఉంటారని మీకు చెప్తున్నా జపా కుసుమము అంటే ఎర్రగా ఉంటుంది అప్పుడు పువ్వు ఎర్రటి పువ్వులు చాలా ఉన్నాయి వాటిల్లో జపా అనే శ్రీలింగ శబ్దం అదో పువ్వు మందార పువ్వు అనుకోండి ఎర్ర మందారం మామూలు మందారాలు మళ్ళీ తెల్లలు కూడా ఉంటాయి ఎర్ర మందారం పెట్టాను అది కెంపు వలే భాషిస్తుంది కెంపు అది కెంపు అయిపోయింది అనుకోండి కెంపు అయిపోదు కెంపువలే కనుక కెంపు ఇవ కెంపు ఇవ సంస్కృత పదం కాదు వైదూర్యం అంతే జపాకుసుమో అంటే మీరన్నదే దానికి ఏదో తెలుగు పేరును కనుక అది అయ్యో కెంపన్నది అని మీరు అనుకుంటారు అప్పుడు దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుంటే మీ చేతిలోకి స్ఫటికం వస్తుంది కెంపు రాదు ఎందుకంటే అది కెంపు కాదు అదేవిటి కెంపు కాకుండా స్ఫటికం వచ్చింది ఏమిటో మళ్ళీ పెట్టేశారు అనుకోండి మళ్ళీ కెంపు కాదు కాబట్టి ఆత్మస్వరూపముందు ఈ అనేకత్వం అనేది లేదు ఇవన్నీ బాగా తెలుసుకోవాలంటే ఇప్పుడు సుఖం వచ్చింది నేను సుఖిని అబ్బే కాదయ్యా సుఖం వచ్చింది నేను సుఖిని కాదు సుఖం వచ్చింది అంతే ఇప్పుడు స్ఫటికం ఉంది పక్కన మందారం వచ్చింది కాబట్టి గెంబరిపోతున్నది నేల నల్లని కలువు పెట్టారు కాబట్టి నేల పచ్చ నీల వర్ణం గల నీల మాణిక్యం అయిపోతుంది ఆవదు ఏది ఆవు అది ఎలా ఉందో అలాగే ఉంటుంది అలాగే మనం కూడా సుఖం వచ్చిందనుకోండి మనం సుఖే ఎక్కువ పోతుంది అవన్నీ ఉపాధి మనస్సు యొక్క ధర్మం మనస్సు ఉపాధి మనస్సు ఉపాధి ఇప్పుడు వేసవి కాలం వచ్చింది శరీరానికి కొంత ఇన్కన్వీనియన్స్ వచ్చింది శరీరానికి ఆత్మ ఆత్మగానే ఉంటుంది శరీరానికి వచ్చింది అది దాన్ని ధర్మం అది కొంటుంది అంటే మీరు దాంట్లో కంగారు పడాల్సిందేమీ ఉండదు లేకపోతే అంతా కంగారే కాబట్టి ఎవరు వస్తూ ఉంటాయి పరిస్థితులు వస్తూ అనుకూలంగా ఉండవు అనుకూలంగా ఉంటాయని మీరు అనుకోవద్దు అనుకూలంగా ఉండవు ప్రతికూలంగానే ఉంటాయి ఎప్పుడు నెత్తి మీద పిలుగులే పడుతూ ఉంటాయి తిరుగులు పడిపోయి నెత్తి ఇంకా బొప్పి కట్టడం కూడా మానేసింది ఎందుకంటే బొప్పి కట్టడానికి చోటే లేదు ఇంకా అన్ని బొప్పిలే ఇంకా కొత్తగా బొప్పు ఏమీ లేదు అలాగా ఇమ్యూన్ అయిపోవాలి అది ప్రజ్ఞానం అది జ్ఞానాన్ని బట్టి వస్తుంది ఇమ్యూనిటీ ఇక మీరేవో కొంత హడావిడి చేసి శక్తిపాతాలు లేకపోతే ఉపాసనలు అలా రాదు జ్ఞానం బట్టి వస్తుంది వివేక జ్ఞానాన్ని బట్టి వస్తుంది వివేకం కానీ సుఖం వచ్చింది ఇంద్రియాలకు వస్తుంది సుఖం ఇప్పుడు కళ్ళకి సెలవ కళ్ళతో పెట్టుకున్నారనుకోండి అలా అంట సోడే నల్లగా ఉంటుంది కొంత కొంత చల్లదనాన్ని ఇస్తుంది సెలవు కళ్ళతోడు పెట్టుకుంటే సెలవు ఎవరికి వచ్చింది కన్నుకు ఆత్మ కాదు అంటే కన్నుకి లోపల మనస్థితి ఎవేవో వస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నాకు ఏది రాదు నాకు ఏది పోదు ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ గుడ్ హ్యాపెన్స్ బ్యాడ్ హ్యాపెన్స్ బట్ నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ తర్వాత గ్రహస్థితి జ్ఞానులకు ఎవర్ గోస్ రాంగ్ నన్ను మీరు అడగండి కానీ మీ శనిగ్రహం ఎలా ఉన్నాడు కన్సెప్ట్ గా ఉంది రాహు మాట ఎలా ఉండదు కన్సెప్ట్ కుజుడు ఎలా ఉన్నాడు మీకు చక్కగా ఉన్నాడు చిలకలాగా చక్కగా ఉన్నాడు చంద్రుడు ఎవరైనా కొంత గడబడి చేస్తాడు ఏమీ గడబడి చేయడం చంద్రుడు కూడా హాయిగా హ్యాపీగా ఉన్నాడు మాకు చంద్రుడు అంటే కాళిదాసు వాళ్ళు మహాసూద్రక మహాకవి వాళ్ళు గుర్తుకు వస్తారు తప్ప ఈ జాతకాలు వాళ్ళు గుర్తుకు రానే దానిస్తారు మాకు చంద్రుడు అంటే కాళిదాసు చంద్రుల్లో ఒక్కటే కాళిదాసు అన్నాడు ఒక్కటే దోషం ఉందన్నాడు చంద్రుడు అన్ని గుణాలే దోషం ఒక్కటే ఉందన్నాడు ఏమిటది మత్స ఏకో హిలో షో సన్నిపాతే సన్నిపాతం ఉంటే గుంపు అనేక గుణముల గుంపు ఉంటూ ఉండగా ఒక్క దోషం ఉంది ఏకోహి దోషో గుణ సన్నిపాతే నిమజ్జతిండో కిరణేష్ వాంకహ కాళిదాస్ ఈ గుణముల యొక్క సమూహంలో ఆ ఒక్క దోషము మునిగిపోయి కవర్ అయిపోయింది అయితే చంద్రుని యొక్క వెన్నెలలో ఆ మత్స కవర్ నాకు ఆ చంద్రుడే గుర్తుకొస్తాడు చంద్రుడు మూడో స్థానంలో ఉండి ఏడో స్థానంలో ఉన్నవాడికేసి మొక్కలు చూపులు దొంగ చూపులు చూస్తున్నాడు ఇవేమీ నా ఆలోనే యువకు ట్రైన్ యువర్ కాన్షియస్నెస్ ఎప్పుడ్రా మీరు ఆ ట్రైన్ చేసి పెట్టారు ఇంకో ఎందుకు అలాగే మీరు ట్రైన్ చేయాలి కాన్షియస్నెస్ నివకు బిల్డ్ కాన్షియస్ దాన్ని ఉపనిషత్తు కృతాత్మ అని కృతాత్మన అని మీరు గీతలో కూడా వస్తాను అంటే వన్ హూ హ్యాస్ బిల్డ్ ది కాన్షియస్ కాబట్టి మీరు ఆ బిల్డ్ చేయాలి ఎలాగా సుఖం వస్తూ పోతూ ఉంటుంది దుఃఖాలు వస్తాయి సుఖాలు కూడా వస్తాయి పోతూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మీరు కాన్షియస్నెస్ ని బిల్డ్ చేయాలి అది ఈ చర్చ యొక్క సారాంశం మంచిది ఇంకా ఆత్మయందు అనేకత్వం అనేది లేదు అనే మీ చర్చ పూర్తి అయిపోయిందా లేదా అవ్వలేదు మరి ఇంకా ఏం మిగిలి అంటే ఆత్మయందు ఏకత్వమే తప్ప నానాత్మము లేదు అని చెప్పుకు మరి ఒక హేతువు కలదు అదేమిటి స్వయం ఆత్మ స్వయం ప్రకాశము అనేది ఆత్మ ఎన్నో నానాత్మము లేదు అని చెప్పుకు ఎన్ను మరి ఒక హేతు అది వెళ్ళలే స్వయం ప్రకాశము అనే ధర్మము నానాత్మాన్ని కొట్టిపాటిస్తే తెల్లా చెప్పండి అంటారేమో దేవతం చదివితే తెలుస్తుంది యథా ఆదిత్య జ్యోతిహి ఎలా అన్నారంటే దృష్టాంతం వేదాంతం అంటే దృష్టాంతాలతో ముందు ఉండు దృష్టాంతాన్ని అన్ని చోట్ల వాడతారు కవులు ఉన్నది కొన్ని ఉపమా వాడతారు ఏదో ఉపమానాలు ప్రతి వాళ్ళు దొరుకుతారు కానీ వేదాంత శాస్త్రం అంటే అన్ని దృష్టాంతాలు తత్వంలో ఎన్ని దృష్టాంతాలు ఉండవు వ్యాకరణంలో అసలు దృష్టాంతాలు ఉండనే ఉండవు ఎంతసేపు సూత్రం రూపాలు అలా వేదాంత శాస్త్రం దృష్టాంతములే స్వభావం అలా తయారు అంచేతనే ఆ స్వభావం బాగా మొదబట్టి వాక్యం చూడగానే మొత్తం సమాజంలో ఉండే లక్షణాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి దృష్టాంతం అలాంటి అలవాటు అయిపోయింది అనివే ఓ దృష్టాంతం యథాచ ఆదిత్య జ్యోతి ఆదిత్యుని ప్రకాశం సూర్య కాంతి తెల్లగా ఉంటుంది సూత్రకాంతి కఠిగా ఉంటుంది సూర్యకాంతి అది అది మొదటి దృష్టాంతం తది అవభాస్య భేద సంయు ఈ సూర్యకాంతి కలుస్తుంది సంయుజ్యమానం అంటే కలు దేంతో కలిసిపోతుంది దేనిని అది ప్రకాశింపజేస్తోందో దాంతో కలిసిపోతుంది అవభాస్యము అంటే ప్రకాశింపజేయబడేది అవి ఒకటా కూడా అనేకం ఉంటాయి వేరువేరు ప్రకాశ్యములైన పదార్థములతో సూర్యకాంతి కలిసిపోతుంది లైక్ వాట్ హరిత నీల పీక లోహితావి సరి విద్యమానం అనర్థం ఆకుపక్ష పసుపు పక్ష నీలము మొదలైనటువంటి రంగులు కలిగిన పదార్థములను ప్రకాశింపజేస్తూ వాటితో కలిసిపోతుంది సూటిగా కలిసిపోయి ఎలా కలిసిపోతుందో తెలుసుకున్నాండి అవిభాజ్యం విడదీయలేని విధంగా ఇప్పుడు నీల అంటే ఇంద్రనీళల మాణిక్యం ఇంద్రనీళము అది సూర్యకాంతి పొడుతోంది దాని మీద మరి సూర్యకాంతి ఏమైంది ఇంద్రనీళ వర్ణాన్ని పొందేసి ఇంద్రనీళ మాణిక్యం తీసేసి సూర్యకాంతిని తీసేసి ఇదిగో ఇది తెల్లని సూర్యకాంతి ఇది ఇంద్రనీళము అని సెపరేట్ చేయలే అలాగే కలిసిపోతుంది కలిసిపోయి ఏమైపోతుంది ఆ సూర్యకాంతి కదా ఆ ఇంద్రనీలానికి ఏ ఆకారం ఉందో అలాగే ప్రకాశిస్తూ ఉంది ఆభాసం అంటే ప్రకాశిస్తారు ఆకారము అంటే రూపము రంగు కూడా అదే రూపంలో ప్రకాశిస్తుంది అదే రంగులో ఇప్పుడు ఇంద్రనీల మాణిజ్యం యొక్క నీల వర్ణంలాగా ప్రకాశిస్తుంది ఇంద్రనీయ వాణిజ్యానికి ఏ షేప్ ఉందో అదే షేప్లో సూర్యకాన్ని ప్రకాశిస్తుంది కాబట్టి రూపము రంగు కూడా దాని సూర్యకాంతికి వచ్చేస్తాయి ఇది దృష్ట్యా ఇక తగత్ అవభాసయత్ చక్షురాదీ తదాకారంభవతి సమూసుకొైన అంటే ఆత్మాన్ని పెట్టకూడదు ఆత్మజ్యోతి అని పెట్టాలి ఆత్మాని చెప్పులో ఉండాలి కదా మనం ఆత్మజ్యోతి ఈ ఆత్మ అనే జ్యోతి కూడా అదే విధంగా సకల జగత్తును ప్రకాశింపజేస్తోంది అంటే చాలా గంభీరమైన విషయం సకల జగత్తును ప్రకాశింపజేస్తుంది కానీ చెవి ఆ వీటిని ప్రకాశింపజేస్తాం చుక్షురాధించ చక్షు కన్ను చెవి మొదలైన వాటిని ప్రకాశింపజేయకుండా జగత్తును ప్రకాశింపజేస్తుందా చేయదు కదా వీటిని ప్రకాశింపజేస్తూ జగత్తును కూడా ప్రకాశింపజేస్తుంది కాబట్టి ఇప్పుడు సూర్యకాంతి నీలవర్ణం మీద నేల మాణిజ్యం మీద పడింది ఇంద్రనీలం మీద పడి నీలవర్ణముగా అయిపోయి అలాగే ఆత్మ చైతన్యము కంట్లో పడి కన్నుగా అయిపోయింది అంటే చూపు అయిపోయింది చూపు అయిపోయి రూపాలను అన్ని అంటే ఇప్పుడు ఏమైంది ఈ చూపు రూపం అయిపోతుంది ఇప్పుడు చూపు ఇక్కడ ఉందండి ఏ ఆకారంలో ఉంటుంది ఏ ఆకారము లేదు కొండ మీద పడిందండి చూపు ఇప్పుడు ఆ ఆకారం అవుతుంది ఘటాకారం అయిపోతుంది బాణ మీద పడిందండి బాణ ఆకారం అయిపోతుంది పిడత మీద పడిందండి అధ్యతనే వేదాంతుల్ని కొమ్మర్లు అన్నారు వీళ్ళకన్నీ తెలుసుంటారు బాణ కొండ మూకుడు వీళ్ళకి అన్ని తెలుసు ఎందుకంటే వీళ్ళ పదేది చల్లా చేస్తే మట్టి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మీరు కొండ అన్నారు అనుకోండి అంటే ఏంటిది చూపు కుండ రూపమును పొందిన చూపు అంటే ఏమిటి ను చూపు రూపమును తద్వారా పుండ రూపమును పొందిన ఆత్మజ్ఞ అంటే అర్థమంతా చూస్తున్నారండి ఏ చైతన్య ప్రకాశము నుండు ఏది ఏది ప్రకాశిస్తోందో అది అది ఆ చైతన్య ప్రకాశము కంటే విడదీయలేని విధంగా కలిసిపోయి ఉంది అవి భారతీయ అంటే ఏటో తెలిసిన ఘటము అని మీరు అన్నారనుకోండి అంటే అర్థం ఏంటో తెలుసిన ఘటాకారమును పొందిన చైతన్యము చైతన్యం అంటారు అవచ్చిన ఘటమనే కండిషనింగ్ వచ్చిన చైతన్యం చూపు అంటే చూపు అనే కండిషనింగ్ వచ్చిన చైతన్యం చూచేవాడు చూచేవాడు అనే కండిషనింగ్ లో పడినా అంతా చైతన్యం అంటే చైతన్యం చైతన్యంతో చైతన్యమును చూస్తూ ఉంది తెలుసుకుంటూ తెలుసుకోవడం కూడా చేయాలి అలీ చేయాలి అంటే అర్థం ఏంటో తెలుసిన చైతన్యం తప్ప ఇంక ఏది లేదు అని జగత్తుని చైతన్య రూపంగా దర్శిస్తారు మహాత్మ ఇది ఋషి యొక్క దర్శనము ఋషి యొక్క దర్శనము పురోహితుని కర్మ అని రెండు లెవెల్స్ పురోహితులంటే ఎవడో పర్టికులర్ ప్రసం నేను చూస్తున్నాను అనుకో దాని సిస్టం కదా ఋషి యొక్క దర్శనము ఏదో దర్శన గంగ చైతన్య గోదావరి చైతన్యము కొండ వింధ్య పర్వతము హిమవత్ పర్వతము చైతన్యం చెట్టు చైతన్యము నేల చైతన్యము నీరు చైతన్యము అది ఋషి యొక్క దర్శనం ఋషులు అలా దర్శించారు వాళ్ళు చైతన్య రూపంగా దర్శించారు దర్శించి వాళ్ళు ఏమన్నారంటే పృథివీ దేవత వాయుర్దేవత వాయువుని చైతన్యంగా దర్శించారు చైతన్యంగా దర్శించారు తర్వాత సైంటిస్ట్లు ఎలా రచించారో తెలుసిన వాల్యూని జడ పదార్థంగా రచించారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వాల్యూని వాడు ఏం చేశాడంటే ఒక బ్యాగ్ తీసుకున్నాడు మొట్టమొదటి సైంటిస్ట్ ఆరు శతాబ్ంతో పదిహేడు శతాంతో బ్యాగ్ తీసుకున్నా దాన్ని ఎంటీ వాక్యూమ్ పెట్టేసి ఎంటీ చేసి పర్ఫెక్ట్ బ్యాలన్స్ మీద ఫోర్త్ డిషనల్ ప్లేస్ వరకు దాని బరువు పట్టుకుంటాడు దానికి ఒక తాడు కూడా ముడేసి దారం పెట్టి ఆ దారంతో సహా దాన్ని బరువు కట్టాడు తర్వాత దాన్ని ఇలా గాలికి ఓపెన్ చేశాడు ఓపెన్ చేసే గాలిని దాంట్లోకి పుష్ చేస్తాడు పుష్టి చేసి దారం ముడేస్తాడు మళ్ళీ బరువు పెట్టాడు బరువు ఎక్కువ అప్పుడు వాడు అన్నాడు వాయువుకి బరువున్నది బరువు అంటే నీటికి బరువు మట్టికి బరువు ఉన్నది కూడా బరువు బలాలు అంటే ఇది ద్రవ్యము ద్రవ్యం మ్యాటర్ మనైతే కంటికి కనపట్టలేదేవి అంటే కూల్ చేస్తే లిక్విడ్ అవుతుంది ఇప్పుడు నీరు ఉంది నీటిని కూల్ చేస్తే సాలిడ్ అయింది నీటి యావరిని కూల్ చేస్తే నీరు అయింది ఈ దృష్టాంతం వాళ్ళ మనస్సు ముందు మెదులుతోంది వాళ్ళు ఏమనుకున్నారంటే బహుశా దీన్ని కూల్ చేస్తే లిక్విడ్ అవ్వాలి ఇంకా కూల్ చేస్తే సాలిడ్ అవ్వాల్సి ఉంటుంది మరి ద్రవ్యం అయితే అవ్వాలి కదా అది ప్రూఫ్ అది కూల్ చేశాడు జీరో డిగ్రీ సాయిల్సి పెట్టి కూల్ చేశాడు ఏమీ అవ్వలేదు అప్పుడు జౌల్ అని ఒక ఫిజిసిస్ట్ ఉన్నాడు జేఒయు ఎల్యు థామ్సన్ అని ఇంకో ఫిజిసిస్ట్ జౌల్ థామ్సన్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ కలిసి జౌల్ థామ్సన్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ ని కనిపెట్టారు ఆ ఎఫెక్ట్ ఏమిటంటే ఎక్కువ ఒత్తిడిలో ఉండే వాయువు హై ప్రెషర్ లో ఉన్న వాయువు చిన్న నాజీల్ ద్వారా లో ప్రెషర్ లోకి వచ్చినట్లయితే లో ప్రెషర్ అంటే వన్ అట్మాస్ఫియర్ ప్రెషర్ సిలిండర్ లో హండ్రెడ్ అట్మాస్ఫియర్ ప్రెషర్ లో వాయువు ఉంటుంది అది కనుక సన్నని నాజిల్ ద్వారా పంపిస్తే అది కూల్ అవుతుంది దాని డౌన్ థామ్స్ అంటారు అంటే సిలిండర్ లో దాని టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ ఉందనుకోండి నాజిల్ నుంచి బయటకు వచ్చేప్పుడు దాని టెంపరేచర్ తగ్గిపోతుంది డౌన్ థామ్స్ ఎఫెక్ట్ దానికి థర్మోడైనమిక్ రీజన్స్ ఉంటాయి ఇది ఉపయోగించి కూల్ చేయడం ప్రారంభించారు అంటే వాయువుని హండ్రెడ్ మాస్టేస్ ప్రెషర్ లోకి పెద్ద సిలిండర్ లో పెట్టి ప్రెషరైజ్ చేసి సన్న నాజల్గుండా ఇంకొక సిలిండర్ లోకి దాన్ని పంపించారు అలా యుని అలాగే పుష్ చేసి పుష్ చేస్తే ఇలా లిక్విడ్ పడింది దాన్ని కూల్ అవుతూ అంటే ఎయిల్ లిక్విడ్ వచ్చి లిక్విడ్ ఎయిల్ వచ్చి కాబట్టి వాళ్ళు వాల్యూని సైంటిస్టులు జనపదార్థంగా దర్శించారు దాని వల్లనే మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది ఒక కంపెనీ ఉంది ఎయిల్ ప్రోడక్ట్ అనే కంపెనీ ఉంటుంది చూసారా ఎయిల్ ప్రోడక్ట్ అనే కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు నన్నోసారి తీసుకెళ్లి చూపించారు పెన్సిల్వేనియాలో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దాంట్లో నేను లెక్చర్ కూడా చెప్పాను ఆ కంపెనీ హాల్లో అక్కడ సైంటిస్టులు వాళ్ళు ఉన్నారు నేను ఎవరు వెళ్తూ ఉంటాను కదా ఇటువంటి లెక్చర్స్ చేస్తూ ఉంటాను అలా ఓపెన్ ఉన్నప్పుడు చెప్పాను విధంగా కూడా సో కాబట్టి వాళ్ళు ఎలా దర్శించారు జన పదార్థముగా దాని నుంచి ఏమొచ్చింది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది యూరోప్ లో వచ్చింది మన వాళ్ళు వాయు మనం ఎలా దర్శించారంటే దేవత అని దర్శించారు అంచేతనే వీళ్ళు దాన్ని పూజ చేయడాలు ఇలాంటి చేయలేదు వాళ్ళు సైంటిస్టులు అయ్యారు వీళ్ళు ఋషులు అయ్యారు ఋషికి వాళ్ళు దేవత చైతన్య పురోహితుడని అన్నానే అంటే ఋషి యొక్క దర్శనం నుండి డౌన్ఫాల్ అని వర్ణించారు అరవిందో అలా వర్ణించారు ఋషి యొక్క దర్శనం నుంచి అధపుపాఠం శక్తిపాఠం కాదు అధపు పాఠం తెల్లబడిపోవడం డౌన్ఫాల్ ఏమిటా డౌన్ఫాల్ చైతన్య దేవత అని దర్శించకుండా దానికి ఒక రూపాన్ని పెట్టడం ఒక రిచువల్ తయారు చేయడం ఏమిటా రిచువల్ హారతి కూడా ఇప్పుడు గోదావరికి హారతి అంటే ఏమిటా నీళ్ళకి ఎలా ఎలా హారత వాళ్ళు దాంట్లో దర్శనం ఏమైనా ఉండదా దర్శనం నీళ్లలాగే చూస్తూ ఉండడం దాంతో చెప్తాంత పుష్ ఉండడం అంత అనంత మామూలే కానీ రిచువల్ ఒకటి పెట్టుకోవాలి ఇది మీకు హృషికేశులో కనపడుతుంది మీరు అందరూ పెద్దలు చూస్తుంటారు ఆ మైలు రాయి బ నుంచి ఈ మైలు రాయినాక గంగ ఒడ్డున అన్ని ఆశ్రమాల్లో మురికి గంగలో పడుతూ ఉంటుంది పెద్ద పెద్ద పైపుల ద్వారా పడుతూ ఉంటుంది మీకు కనపడుతూ ఉంటాయి ఆ మురికి కూడా కనపడుతూ ఉంటుంది అంటే మీరు అలా పైకి చూస్తే కనపడదు అవతల వైపు కొండ కనపడుతుంది మీరు కొంచెం దగ్గరగా చూస్తే తీసి కనపడేది చూస్తే కనపడుతుంది మళ్ళీ సాయంకాలం అయినప్పటికీ ఇప్పుడు అక్టోబర్ అయ్యేప్పటికీ గంగ ప్యూరిఫై అవుతుంది మన ఉమాభారతి గారు డిక్లేర్ చేస్తారు రెండు వందల నలభై ఐదు ప్రాజెక్ట్స్ ఒకేసారి మొదలుపెట్టాయి సేమ్ టైం టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ ప్రాజెక్ట్స్ అంటే టూ మేజర్ ప్లేసెస్ గలో జ్యూరిటీ పంపిణేస్తారు అవన్నీ స్టార్ట్ చేస్తారు ఒకేసారి మొదలు పెట్టారు అవన్నీ కన్స్ట్రక్షన్ పూర్తయి ఆపరేషన్ లోకి వచ్చేప్పటికి టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మురుకులు గంగలో కలవడం ఆయుక్ అప్పుడు మీకు గంగ ఇంకో రకంగా కనపడుతుంది అనే పాప ఆవితే మన నిన్న కాక మొన్న ఏదో స్టేట్మెంట్ కాబట్టి మహర్షులు దేవతను దేవతగా దర్శించారు కన్నా దాన్ని పురోహితులు ఏం చేశారంటే రిచువులు కింద మార్చుకున్నారు ఎప్పుడైతే మీకు టిషనం చేత కాలేదో ఇంకప్పుడు ఏం జరుగుతుంది ఋషువల్ కనుక రాముడిని మీరు దర్శించారనుకోండి రాముని యొక్క మహిమను గొప్పతనాన్ని మీరు దర్శించారనుకోండి దర్శించడానికి జ్ఞాన నేత్రంతో దర్శించారు వాల్మీకి మీకు దర్శింపజేస్తాడు మీరు వాల్మీకిని చదివితే ఆయన దర్శింపజేస్తారు దర్శించారనుకోండి మీకు భక్తిభావము ప్రేమ అనురాగము దయ కరుణ ధర్మనిష్ట ఇలాంటి గుణాలు అమ్ముతాయి రుచువలు ఉన్న మనం ఏం చేశామంటే ఆ దర్శనాన్ని గాలి కుదిలేసి ఆ రాముణ్ణి ఒక రుచువల కింద మనం నడిపి సమాజాన్ని నడిపిస్తూ ఉన్నది కొంతమంది అన్నారు ఇది కూడా అవసరమైన అన్నారు మేరీ ఐదు వంద అవసరమైన ఇది ఉండాలి సృష్టిలో ఉందంటే దానికి కూడా ఏదో ఒక ప్రయోజనం ఉండే ఉండాలి విజ్ఞులు ఆ అధిక ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఏదో ఎక్కడి నుంచో ఎక్కడికో పోయారు నేను కృష్ణం జగత్ అవభాసయ్యత అవభాసంటే శత్రు ప్రత్యయం నిరంతరముగా సకల జగత్తును ప్రకాశింపజేస్తున్నదై ఆత్మజ్యోతి కావునవి కన్ను చెవి మర్చిపో మర్చిపోలేదు చక్షురాది నిత్య కన్ను చెవి మొదలైన వాటిని కూడా ప్రకాశింపజేస్తూ తదాకారంభతి అంటే కొండని ప్రకాశింపజేస్తూ కొండ ఆకారంలో చైతన్యం ఉంటుంది చైతన్యం కొండ ఆకారంలో లేకపోతే మీకు కొండ జ్ఞానం కలగదు చైతన్యం ఘటాకారంలో లేకపోతే మీకు ఘట జ్ఞానం కలగదు జ్ఞానం జరుగుతుందంటే చైతన్యానికి ఆకారం వచ్చిందన్నమాట దీన్నే సర్వాత్మ ఫావము అని అంటారు బ్రాహ్మణం చెప్తోంది ఏమని ఆత్మైవాయం జ్యోతిషాస్తే ఇత్యాది ఈ మంత్రం వచ్చింది వీడు ఆత్మజ్యోతిష్యత మాత్రమే నిలబడి ఉన్నాడు పల్లి అయ్యతే ఇటు తిరుగుతున్నాడు కర్మ కొరితే పనులను చేస్తున్నాడు విపల్లి చేతి ఎక్కడికో పోతున్నాడు తిరిగి వస్తున్నాడు అంటా ఆత్మనే వెలుగు చేతనే వీడు చేస్తున్నాడు అంటే చేతులు కాళ్ళు మొదలైన ఇంద్రియాలు కన్ను చెవి మొదలైన ఇంద్రియాలు ఆ ఇంద్రియముల చేత దర్శించమనే సకల జగత్తు కూడా ఆత్మజ్యోతి చేతను నిండిపోయి ఉన్నది ఇత్యాది ఓకే ఆత్మ తప్ప వేరే ఏది లేదు ఆత్మ ఆత్మైవేదం ఇక ఆకాశాదు ఒక పూర్వ వృక్షం ఏమని చెప్పారంటే వాళ్ళు వృక్షముందు ఏకత్వము అనేకత్వము రెండు ఉన్నాయంటే కూడా వృక్షం ద్రవ్యము అది ద్రవ్య అమూర్తము దాంట్లో ఉండే అమూర్తాలకి అమూర్తాలలో కూడా ఉందని మేము ఊహిస్తాము కల్పన చేస్తాము అనుమానం చేస్తాము ఆకాశాదుల్లో కూడా ఏకత్వము అనేకత్వము ఉందంటాము కాబట్టి ఆత్మలో కూడా ఉంది అది ఆర్గ్యుమెంట్ దాన్ని ఖండిస్తున్నారు నచ నిరవేసు నేకాత్మత శిక్తి కల్పయూ దృష్టాంతే ఆకాశానికి అవయవాలు ఉండవు అవయవాలు లేని ఆకాశము నందు ఏకత్వము ఉంది అనేకత్వము ఉంది అని కల్పించరు అనేకత్వ కల్పన చేస్తే ఏకత్వం వస్తుంది అనేకత్వ కల్పన తీసేస్తే మిగిలేదే ఏకత్వం అనేకత్వములను కల్పించుట వస్తాడు ఎందుకంటే అవయవాలుందా చెట్టుందనుకోండి అవయవాలు ఉంటాయి కదా కొమ్మలు ఆకులు పువ్వులు ఇత్యాది కాబట్టి దాని ముందు అనేకత్వాన్ని మీరు కల్పిస్తారు కానీ నిరవయవము అంటే అవయవములు ఆకాశమునందు అనేకత్వాన్ని కల్పించుట పోస్తారు ఎందుకో చూసిన దృష్టాంతం లేదు కల్పించాలంటే దృష్టాంతం ఉండాలి మరి స్థితి చెప్పడానికి దృష్టాంతం అక్కర్లా కల్పించ కల్పించడం అంటే మీరు అనుమానం చేయడానికి దృష్టాంతం ఉండాలి అనుమానము దృష్టాంతం మీద ఆధారపడి ఉంటుంది అంటే మీరు మీరు ఎక్కడో ఒక చోట కంటితో చూసి అవయవములు లేనిదయ్యాలి కానీ దానిలో భేదాలు ఉన్నాయి అని మీరు చూపించాలి చూపించి అలాగే ఆకాశంలో కూడా భేదాలు ఉంటాయి అని చెప్పాలి ఆకాశానికి దృష్టాంతమేముందండి ఆకాశానికి దృష్టాంతం లేదు నేను ఓ కవి అనన్వయాలం కారము అని పేరులో చెప్పాడు దృష్టాంతము లేదు గగనం గగనాకారం ఆకాశం ఎలా ఆకాశము పోలి ఉన్నది గగన గగనాకారం సముద్ర సముద్రవతి ఏదో ఉంది సముద్రము సముద్రమును పోలీ ఉన్నది అంటే అర్థం దృష్టాంతం లేదండి రామరావణో యుద్ధం రామరావణయోగివా అని శ్లోకం ఆయన ఇప్పటికొచ్చింది మొత్తం శ్లోకం గుర్తుకొచ్చింది ఓ శాపం ఉంది నాకు పూర్వజన్మ నుంచి ఓ శాపం ఏమిటంటే ఆ శాపం శ్లోకంలో సగరం కానీ మూడు వంతులు కానీ మాత్రమే నీకు గుర్తు వస్తుంది మొత్తం గుర్తురా ఎప్పుడూ అదే అయితే ఈ జాతి మొత్తం గుర్తొచ్చింది గగనంగ రామరామ యుద్ధం రామరామణి రామరావణ యుద్ధానికి దృష్టాన్ని చెప్తున్నారు రామరావణ యుద్ధము వంటిది మాత్రమే ఆకాశంలో నిరవయవమైన ఆకాశంలో ఏకత్వమో అనేకత్వమో ఉన్నాయి దృష్టాంతం చెప్పాలి అంటే మీరేం చేయాలి నిరవయవమైన ఇంకొకటి చూపించి దాంట్లో అనేకత్వము ఏకత్వము చెప్పగానే నీతో ఉన్నాయి అని చెప్పాలి లేదు కాదు స్టూటి చెప్పి ఎక్కడ చెప్పిందో చెప్పి స్టూటి ఎక్కడ చెప్పింది స్టూటి చెప్పలేదు అలా పైగా కాబట్టి దృష్టాంతం లేదు ఆకాశస్వత్యాభేద పరికల్ప్యరమాన్వాదీనా గంధరసాధ్యుణి నిరూప్యమాణం పదోపాటినిమిత్తమే ఇది నైయాయికుల పక్షాన్ని ఖానిస్తున్నారు నైయాయికులు అంటే తాత్వికులు అంటారు నైయాయికులు వైశేషికులు వారి కనీరులోకి తర్వాత ప్రధానం తాత్వికులు అంటూ ఉంటారు ఏం చదివారంటే తర్కం కొంతమంది వాళ్ళతో తర్కానికి అవుతూ ఆకాశము నిరవయము అనేకము ఏకము అలా చదువుతూ ఆకాశంలో అనేక ధర్మములు ఉన్నాయి కాబట్టి అనేకత్వం ఉంది అది వాళ్ళ సిద్ధాంతం ఎలాగంటే నేనండి చెట్టు విలు అనేకత్వము కలదు ఏముందండి అనేక అనేకత్వం ఏముంది చెట్టులో ఒక్కటిగానే కనబడుతోంది కదా అంటే అయ్యో అలా ఆకులు మరి అనేకమే కదా కాబట్టి చెట్టు విలు ఏకత్వము ఓకే ఆకాశముందు అనేకత్వము కలదు ఏముంది ఆకాశము సర్వగతము అంతటా ఉన్నది అనో గుణం శబ్దం అనే గుణము ఆకాశముందు కలదు రెండవది రెండవ ధర్మం ఆకాశము అవకాశము ఇచ్చుము అని మూడవ ధర్మం ఆ రూపం రూపం లేదు అని నాలుగవ ధర్మం అరూపత్వాలు నాలుగో ఇన్ని ధర్మాలు ఉన్నాయి కదా అదేనేకత్వం అదేత్వం ఆకాశము ఒక్కటి ఏకత్వం అని కల్పిస్తారు ఓకే పరమాణులు పరమాణులు తీసుకోవాలి ఇప్పుడు వస్తువు తీసుకుంటే దాంట్లో అదొక మొక్కలు ఉన్నాయి చెట్టుకి అనేక అవయవాలు కానీ ప్రతి వస్తువుకి ముక్కలు ఉన్నాయి ఆ మొక్కలు అలా అలా ఒక వస్తువు తీసిన రెండు ఆ ముక్క తీసిన ఇంకో రెండు ముక్కలు చేయి రే మొక్క తీసి అలా తీసుకుంటూ పోతే మీరు పరమాణులతో వెళ్తారు ఇంకా దాన్ని రెండు మొక్కలు చేయటం అనుకుంటారు దాన్ని ఆ పరమాణువు నిరవయవము అవయవం ఉందంటే మళ్ళీ రెండు ముక్కలు చేయవచ్చు కదా ఇంక ఇంకా రెండు ముక్కలు చేయడానికి వీలు లేదంటే అర్థం నిరవయవం దాని ఎందు ఉంది పరమాణువు ఎందు ఉంది కదా అనేకత్వమే ఉంది ఉంది ఎలాగా పరమాణువు నందు ఉంటుంది గంధ పరమ పరమాణువు నందు ఉంటుంది అనేక ధర్మాలు పరమాణువుల అనేక గుణాలు ఉంటాయి కాబట్టి పరమాణం ఉన్నందుకు కూడా ఏకత్వము అనేకత్వమో ఉన్నది అని చెప్పారు అంటే ఆయన అంటున్నారు కదలి పరోపాధి నిమిత్తం లేవు లోతు నిరూప్యమానం అలా ఊరికే వైపే మాట చెప్పకూడదు లోతుగా పరిశీలించాలి మీరు దాన్ని నిరూప్యమానం మీరు పరిశీలించి చూడండి ఆ అనేకత్వం కూడా ఆ దానికంటే ఇతరమైన ఉపాధి నివర్తి ఇప్పుడు ఆకాశము నందు సర్వగతత్వము అనే ధర్మము కలదు అంటే సర్వము అనే ఉపాధిని పట్టచ్చు సర్వమునే ఉపాధిని పట్టచ్చు శబ్దమనే గుణము కలదు చెడి అనే ఉపాధిని పట్టు పరమాణువు గంధమనే ధర్మము కలదు ముక్కనే ఉపాధిని పట్టచ్చు రసమనే గుణము కలదు నాలుకా ఉపాధిని పట్టచ్చు కాబట్టి స్వతహగా వాటి అన్ని ధర్మాలు లేవు చెట్టునందు ఉన్నట్టుగా లేవు ఉపాధిని బట్టి వచ్చాయి కాబట్టి చెట్టునందు ఏకత్వము అనేకత్వము పొసగినట్లుగా ఆకాశం నందు పరమాణువు నందు ఏకత్వము అనేకత్వము పొసాగవు అదేందుకు ఏకత్వం మాత్రమే ఉంటుంది ఎక్కడైనా మీరు అనేకత్వం ఉన్నది అని వర్ణించిన అది వాటికంటే ఇతరమైన ఉపాధుల్ని వచ్చిన ధర్మములే అనేకత్వమే తప్ప వాస్తవంగా ఉన్న అనేకత్వము కాదు చూడండి ఈ భేద బుద్ధిని త్రోషిపుచ్చటానికి అంత కష్టపడాల్సి వస్తున్న భేద బుద్ధి బుద్ధుడు ఏమన్నాడో తెలుసినా నీవు ఉన్న జగ ఉన్నదాని ఇంద్రియములు మనస్సు అనే ప్రజంలో చూసినప్పుడు మాత్రమే నీకు అనేకత్వం భాషిస్తుంది లేకపోతే అనేకత్వం భాషించటానికి హేతువే లేదు అని చెప్పాడు బుద్ధుడు అదే చెప్పాడు ఆనాడు ముందు శంకరుల తర్వాత వివేకానందుడు అదే చెప్పాడు సో ఈ భేదమును తోసిపుచ్చటానికి ఇంత కష్టపడాల్సింది ఎందుకంటే జనులు ఇంద్రియములతో నామరూపాలను పట్టుకుని ఆ భేదాన్ని గ్రహిస్తూ అరే సస్యము అని అలాగా సంసారంలో పడిపోతూ ఉంటారు కాబట్టి భేదము సత్యము కాలేయా అభేదమే అని చెప్తూ ఉండాలి అలా చెప్పాలంటే శనికి శని ఇల్లు కట్టుకుని అన్నట్టుగా చెయ్యిలో ఇల్లు పడుతుంది అదే భేదం సత్యం కదా నాయన అభినీతమే సత్తు అని చెప్తూ ఉంటారు ఒక ఆయన ఉన్నారు పామరులకి భేదం అవసరం కదా అంటే నేనున్నాను ఎవరు ఎవరు పాముకులు అంటే మీరు పండితులను ఇంకోళ్ళెవరుడు పామాత్రులు ఈ రకమైన దృష్టి తప్పు ఇప్పుడు రెండు మూడు ఆరు అనేది పండితులకి చెప్తారా కామోదులకి చెప్తారా లేకపోతే అందరికీ చెప్తారా కొంతమందికి తెలుసుకోవడంలో ఆదిష్టం ఉంటుంది కొంతమంది తొందరగా తెలుసుకోవటం అంత మాత్రమే చేయగలను వీళ్ళు కామనులు వీళ్ళు పండితులు కాబట్టి వీళ్ళకి సత్యం చెప్పండి వీళ్ళకి అసత్యం చెప్పండి అలా చెప్పచ్చు సార్ ఏమో నాకు తెలుగు అయితే ఒకే సత్యాన్ని పండితులకు చెప్పే తీరు వేరు పామర్లకు చెప్పే తీరు వేరు అంటే పర్వాలి అంటే కానీ పండితులకి సత్యం చెప్పు పామర్లకి సగం సత్యం చెప్పు అసత్యం చెప్పు అనే భావన మాత్రం తప్పు కనుక శాస్త్రము చెవిని ఇల్లు పట్టుకుని అభేదాన్ని చెప్తూ ఉంటుంది